తత విశేషవిజ్ఞానాోపదనపర విశేషవిజ్ఞానాోపదనపర వాక్య విజ్ఞానూరే కేవల సన్ భూతపూర్వచ్చ కతృవచనృ మీరు తిష్టమతే చాలా గొప్ప వాక్యం నేను చెప్పిన దృష్టాంతం కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చెట్టును చూస్తున్నారండి చెట్టు కర్మ చూడడం క్రియ చెట్టు కర్మ సకర్మకథాతు జ్ఞా చెట్టు కర్మ అవుతుంది స్పెక్ట్యులేటర్ వీడు కర్త ఏమండి మీరు చెట్టును చూస్తూ చూస్తూ ఆ ఫోకస్ని ఆ చూచేవాడిని చూడడానికి ప్రయత్నం చేయండి చూచేవాడిని చూడు అప్పుడు మీరు ట్రై చేస్తే తెలుస్తుంది మీకు అప్పుడు ఆ సాక్షి చైతన్యం ప్రకాశిస్తుంది ఇప్పుడు చూచేవాడిని చూడు అన్నప్పుడు ఆ చూచేవాడిని చూచేదేది సాక్షి సాక్షి చైతన్యం వస్తుందంటే చూచేవాడిని చూచేది సాక్షి దానికి అధ్యతమే సాక్షి అని పేరు కూడా పెట్టారు అంటే ఇప్పుడు ఏమైంది చెట్టును చూసేవాడు స్పెక్యులేటర్ అయ్యాడు ఆ స్పెక్యులేటర్ని చూసేది సాక్షి అయింది చెట్టులు చూస్తున్నాడు తృచ్చ అలాగూ తప్పదు తృచ్ వేయాలి వృక్షస్య ద్రష్టృ ద్రష్ట తృచ్ తృచ్ వేసిన తర్వాత కృత్రుత్యం ఏమవుతుంది కర్తృకర్ మనోస్కృతి అని షష్ఠి వస్తుంది వృక్షస్య ద్రష్టాన్ని వృక్షం ద్రష్టాన్ని ఉండకండి వృక్షం పశ్చిది అనే వృక్షస్య ద్రష్ట కర్తృకర్మణో కృతి కృతృత్యం బలంగా ఉంటుంటే కర్త కర్మార్థంలో షష్ఠి వస్తుంది హరేహ దర్శనం హరేహ దర్శనం అంటే హరి కర్మ దర్శనంలో కర్మ కర్మకు షష్ఠి వస్తుంది దర్శనం అనే దృష్టి వస్తుంది కర్తృకర్మణో కృతి వాళ్ళని వచ్చే మాట సో చెట్టును చూచేవాడు అంటే చూంచేవాడు ద్రష్ట అయ్యాడు కదా ఇప్పుడు చెట్టుని కదరా చూడడం చూసేవాడిని చూడు అంటే చూసేవాడిని చూచేది కూడా చూచేది ఉంటుంది దాని మీద కూడా ఓ తృచి పెట్టారు ఏమన్నా చెట్టును చూస్తున్నాడు తృచి బాగానే ఉంది చూచేవాడిని చూస్తున్నాడు తృచి ఆ తృచ్ వివక్షితము కాదు అది వివక్షితం మరి వివక్ష మీకు తృచి మీద వివక్ష అంటే ఆ తృచి పెట్టాలనే ఇచ్చ మీకు లేదు మరి ఇచ్చ ఎందుకు పెట్టారు అంటే భూతపూర్వగత్య చెట్టును చూస్తున్నాడే ఆ చెట్టును చూచేవాణ్ణి చూడు అన్నప్పుడు ఈ చెట్టును చూస్తున్నాడు చూడబడేది చూస్తున్నాడు చూసేవాడు చూడబడేది అనేటువంటి ఒక భూతము గతంలో ఆ సంస్కారం ఉంది అదే సంస్కారాన్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి చూచేవాణ్ణి చూచేది సాక్షి అనివ్వండి సాక్షి చూచేవాడు చూచేవాడు సాక్షి చెట్టు చూచేవాడు పోయి చూచేవాడు సాక్షి వచ్చింది వాస్తవంలో ఏమవుతుందో తెలిసినప్పుడు చెట్టు ఉండదు చూచేవాడు ఉండడు కేవలం సాక్షి చైతన్యమే ఉంటుంది విజ్ఞాన ధాతువే ఉంటుంది చైతన్యం తప్ప ఆ చైతన్యంలో చూచేవాడు చూడబడేది అనే విభాగం ఉండదు విజ్ఞాన ధాతువే ధాతువు అంటే ముద్ద ఆ తెలివియే ఉంటుంది అన్డివైడెడ్ తెలివియే ఉంటుంది కానీ భూతపూర్వగత్య ఆ ముందు క్షణంలో వీడు ఏం చేస్తున్నాడు చెట్టును చూచుతున్నాడు కర్త కర్మ అదే స్థితిని ఇక్కడ కూడా మీరు వాక్యరచనలో చూచేవాడిని చూడు అంటే ఏమైంది చూచేవాడిని కర్మను చేసి ఆ చూచేవాడిని చూచేవాడు కర్త చేసి అలాగా వాక్య నిర్మాణం చేయడంలో విజ్ఞాతారం అనే తృచ్ఛి తప్ప ఆ తృప్తి మీద వివక్ష లేదు విజ్ఞాతారం మన అక్కడ తృప్తి వివక్ష లేదు అర్థమైందండి తర్వాత ఇంకో మాట విజ్ఞాతారమరే తేన విజానీయాత్ అనే వాక్యంలో విజ్ఞాత ధాతువు చైతన్య ధాతువు ఎందు విశేష విజ్ఞానము లేదు అని ప్రతిపాదించటం కోసం ఆ వాక్యాన్ని ప్రయోగించారు తప్ప ఆ విజ్ఞాన ధాతువు ఎందు కర్తృత్వాన్ని బోధించటం కోసం ప్రయోగించిన వాక్యము కాదు విజ్ఞాతారమరే తేన ఆ సాక్షి చైతన్యాన్ని దేంతో తెలుసుకుంటావు అనే రెటరికల్ క్వశ్చన్ యొక్క ప్రతిపాదనమేమిటి ప్రతిపాదనమేమిటి అంటే విశేష విజ్ఞాన అభావమే ఇతరహా ఇతరం పశ్యటి అనే విశేష విజ్ఞానము యొక్క అభావమే ఆ సాక్షి చైతన్యంలో ఉండదు సాక్షి చైతన్యంలో ఇతర ఇతరం పశ్యతి ఉండదు ఇంకేదనే సాక్షి చైతన్యము పూర్ణచంద్రుడు ఉంటుంది అది స్పెక్టేటరుడు కాదు అబ్జర్వుడు కాదు పూర్ణ చైతన్యము దాంట్లో డివిజన్స్ ఉండవు అయినా కూడా వాక్యరచన చేసేప్పుడు ఆ సాక్షి చైతన్యాన్ని దేంతో తెలుసుకుంటావో అన్నప్పుడు దానియందు కూడా తుడిచిపెట్టి విజ్ఞాతారం అన్నారే తప్ప అది జ్ఞా అనే క్రియకు కర్త అని అభిప్రాయము లేదు ఇప్పుడు చూసుకున్న వాక్యం మీకు సరిపడుతుంది విశేష విజ్ఞాన అభావ ఉపపాదన పరత్వాక్య వాక్యము విశేష విజ్ఞానము యొక్క అభావమును ప్రతిపాదించిపోయిందే తాత్పర్యము గలది గొలుక ఆత్మ విజ్ఞానధాతులే కేవల అంటే డివిజన్ లేనిది కేవలహ అంటే అన్డివైడెడ్ ద్రష్టాదృశ్యము అనే డివిజన్ లేవు అయినా కూడా భూతపూర్వగత్యా అంతకుముందున్న ఇతర ఇతరం పశ్యతి అనే అద్వైత క్షేత్రమును మనస్సులో పెట్టుకుని కర్తృవచనైన తృచా నిర్దిష్ట ఇది గమ్యతే కర్పను బోధించేటువంటి కృషి చేత ఆ విజ్ఞానధాతువుని విజ్ఞాతరం అని బోధించారు తప్ప దాని ఎందు భేదము లేదు అదే ఒక చక్కటి ప్రతిపాదన ఇతర ఇతరం పశ్యతి వర్సెస్ కేలకం పశ్యే విశేష విజ్ఞాన అభావస్థితి జ్ఞానము విశేష విజ్ఞానముందుట అజ్ఞానము విశేష విజ్ఞానమే బంధము ఇప్పుడు మీరు చెప్పండి అంటే ఇది నేను చాలాసార్లు ప్రతిపాదించినా మళ్ళీ చెప్పడం ఒక ఆయన ఉన్నారు ఈ లోకంలో నీకు ఎవరు ఉన్నారు అని అడిగారు ఆయన అయితే ఆయన ఏం మాట్లాడతావా నాకు మూడు మంది ఉన్నారు నాకు ఒక భార్య కలదు నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను కోడళ్ళు ఉన్నారు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ పిల్లవాళ్ళు మన ఉన్నారు నేను మొన్ననే సహస్ర కేంద్రం నిర్దేశం చేశాను మునిమొనవలు ఉన్నారు ఫోటో తీస్తే దాంట్లో ఎనభై ఒక్క మంది ఉన్నారు నా బంధువులు క్లోజ్ రిలేటివ్స్ ఇంకా మా బావ మరుగులు బియ్యం కుళ్ళు వీళ్ళందరినీ లెక్కేసుకుంటే నాకున్నటువంటి ఎంత బంధువర్గము ఒక ఒక మంది కంటే ఎక్కువ బంధువులు నాకున్నారు నేనేమో ఒంటరిగానే అనుకుంటున్నావా ఇంతమంది నాకున్నారు వీళ్ళందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు అని ఒకడు ఇంకొకడన్నాడు ఈ సృష్టిలో నేను ఉంటది కానీ నాకెవళ్ళు లేరు నేను ఆయన లోనా నే నాకెవళ్ళు లేరు ఎవళ్ళ వాడను నేను కాను నా దృష్టి వాళ్ళ దృష్టి ఎవరికి ఉండే దృష్టి వాళ్ళకు ఉండేది నా వైపు నుంచి నాకెవళ్ళు లేరు ఎవళ్ళ వాళ్ళు నేను కాను అప్పటికప్పుడు అలా తలుపులు తెచ్చుకున్నట్టు తలుపులు చూసుకున్నట్టును ఆ పూటకి ఎవరు భోజనం వాళ్ళే తల్లిదండ్రులు మళ్ళీ ఆ పూట అయిపోయినంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొళ్ళు వస్తారు మనం ముందు ఎవడు కనపడితే వాడే బ్రదరు వాళ్ళే సిస్టరు వాళ్ళే ఆత్మ బంధువుడు అలానే మళ్ళీ వాళ్ళు కూడా అలా పెనవేసుకుంటామంటే మళ్ళీ అది ఏమీ లేదు వాళ్ళు లేరు నాకు అన్నాడు అతను వీళ్ళిద్దరూ బుద్ధుడెవడు ముక్తుడు ఎవరండి వీళ్ళిద్దరిలోనూ వెరీ సింపుల్ విశేష విజ్ఞానం గట్టిగా ఎవరి దగ్గరుందో వాడే బుద్ధుడు విశేష విజ్ఞాన అభావమే మోక్షమే దీన్నే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ ఎప్పుడు కూడా యూ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ ఎలా వస్తుంది ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ ఎలా వస్తుందని మీకు చెప్తున్నటువంటి సన్యాసం సన్యాసం అంటే కొడుకు కూతురు బాధ్యత పిల్లలు మనవుడు బాహుమలి గోబియాలు జస్ట్ గోబియా బ్రాహ్మణుల మేము వాళ్ళు క్షత్రియులు వీళ్ళు వైశ్యులు గోబియాలు మేము పంజాబీలు వాళ్ళు మద్రాసీలు గోబియాలు మేము ఇండియన్స్ వాళ్ళు డచ్ పీపుల్ గోబియాలు ఇది తూర్పు అది పడమర గోబియాలు ఇది రాహుకాలం ఇది వజ్రకాలం ఇది సుముహూర్తం గోబియాలు ఓకే భోజనానికి వంకాయ కూర బీరకాయ కూర గోబియాలు ఏదో ఇంకా వాళ్ళు ఏదో కొంత వెజిటేరియన్ ఫుడ్ హింస ఉండకూడదు కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ అంతే గోబియాండ్ ఫుడ్ దగ్గర కూడా గోబియాండ్ నావ్ వాట్ ఆర్ యూ నా యూఆర్ ఎ నో బాడీ ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు గోబియాడ్ యూడోన్ వాంట నీ కీర్తి అనే ప్రతిష్ట యూడోట్ వాంట వై యూ నీడ్ ఇట్ అది అందులో అది మరీ అధ్వానం కూడా స్పెక్ట్యులేటర్ కంటే కూడా అధ్మానం ఇంజాత మీరు ఈ పెర్ఫార్మెన్స్ ఉంటుంది చూసారా ఇప్పుడు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉందనుకోండి వేయమంది కూర్చుంటారు ఆవిడ ఆ అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా గొప్పగా డ్యాన్స్ చేస్తుందంటే వేయమంది కూర్చుంటారు ఇవి మంది కోకా కోలాలలో కొట్టు కూర్చుంటారు స్పెక్టేటర్స్ కదా చాలా జబర్దస్త్ కూర్చుంటారు అందులో టిక్కెట్లు కూర్చారంటే మరీ కొమరమూతుగా కూడా కూర్చుంటారు ఆ అమ్మాయి దిక్కు దిక్కుంటూ బాగా వేషాలలో వేసి నగలకి పెట్టుకుని వస్తుంది స్టేజ్ వచ్చి గింతడం దాని దానికి డ్యాన్స్ అని పేరు ఈ గెంతడం ఎందుకో నాకు అర్థం కాలేదు వైషుఢు వైషుడ్యూ జంప్ పూర్వం గానము చేసేవాడు కూర్చుని పాడతాడు పాట పాడేడంటే కూర్చుని పాడతాడు క్లిష్టం గాయతి అనే అది శత్రుప్రత్యయం విధించారు ఇక్కడ క్లిష్టం ఎందుకని అది ఒక విపరీత లక్షణాన్ని సూచిస్తుంది లక్షణ హేతు క్రియా శత్రుశాధవు అక్కడ తిష్టం గాయిపోయినప్పుడు హేతువు కాదు తిష్టలు అన్నది గాలానికి హేతువు కాదు గుంజాన స్తృప్త్యత అయినప్పుడు హేతు అయింది హేతువు కాదు వీటో వీటి లక్షణం ఇలా ఉంది ఆ నిలబడి ఉన్నాడు పాట పాడుతున్నాడు లక్షణాన్ని సూచించే పదం మామూలుగా ఏదైనా ఒక లక్షణాన్ని సూచించాలంటే అది మామూలు లక్షణం అయితే సూచించక్కర్లేదు అది కొంచెం విపరీత లక్షణం అవ్వాలి కొంచెం విడ్దూరంగా ఉన్నప్పుడే పాయింట్ అవుట్ చేస్తారు తిష్టం గా ఏంటి నిలబడి పాడతాడేమిట్రా వీడు అని నిలబడి పాడుతున్నాడు ఏమిటి నిలబడి పూజ చేసే నిలబడి పూజేస్తాడేమిటండి అని అంటారా అంటారా అలాగే నిలబడి పాడతాడేమిటండి ఇది కౌముదిలో దృష్టాంతం భట్ోజీ దీక్షితుల దృష్టాంతం ఈ రోజుల్లో ప్రతివాడు నిలబడి పడతాడు కూర్చొని పాడతాడు నిలబడి కూడా వాడ్ ధావన్ గాయతి అని ఆలోచన పరుగులు తీస్తో ఇటో అటు అటు అటు పరుగులు తీస్తో గానం చేస్తారు ఎంత గట్టిగా పరుగులు తీస్తే వాడు అంత గొప్ప పాటగాడు అది చూశారా మీరు పాటకి పరుగులకి సంబంధం లేదు కానీ మరి అదే మైకేల్ జాక్సన్ మీరు చూస్తే ఆశ్చర్యం కింగ్ ఆఫ్ పాప్ దాని పాప్ మ్యూజిక్ పేర్ రాక్ అండ్ రోల్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యూ హు రాక్ అండ్ యూ హెవ్ రోల్ వాళ్ళు ది రోల్ ఆఫ్ ది బయస్ ది రాక్ అండ్ రోల్ దాని మ్యూజిక్ పేరే అది కాబట్టి ఇప్పుడు ఈ హాల్లో ఆ లేడీ షీఈ్ గివింగ్ ఎ పెర్ఫార్మెన్స్ వీళ్ళు వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది మోస్ట్ రిలాక్స్డ్ స్పెక్ట్యులేటర్స్ కదా వీళ్ళు షీ ఈజ్ అండర్ హైయెస్ట్ టెన్షన్ ఎందుకంటే ఈ ఈ సమావేశం అయ్యేప్పటికీ ఎంత బాగా డ్యాన్స్ చేసిందో ఈమె అని అందరూ అన్నారు షీ పుట్స్ హర్ సెల్ఫ్ ఇన్ ది మోస్ట్ అన్ఎన్వియబుల్ పొజిషన్ ఆఫ్ బి అబ్జర్వ్డ్ ఐ డోంట్ వాంట్ స్టెప్ ఇన్ టు హర్ షూస్ నో ఐ డోంట్ వాంట్ బి అన్ అబ్జర్వ్డ్ నో ఎనీవే సో ఇది విశేష విజ్ఞానము ఇలా ఉంటుంది ఇది బంధము విశేష విజ్ఞానం నుంచి విని ముక్తులు ఒకట అంటే దేర్ ఇస్ నథింగ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ గోయింగ్ ఆన్ ఇన్ ది మైండ్ మైండ్ అలా సైలెంట్గా ఉంటుంది ఎవళ్ళైనా వస్తే చిన్న రిప్పులు వస్తుంది ఆ వచ్చిన వాడు మళ్ళీ ఆ రిపులు కూడా పోయి మళ్ళీ సైలెంట్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుందంటే జడమైపోయి ఉంటుంది There is an activity different from the activity of the Rajoguna. This power, silence is power. Silence is energy. But an energy very distinct from Rajoguna. Rajoguna in the mind is a lot of chalachataraka. There is no energy. This energy is no energy. The potential energy. If you have a tank, you can have a tank of energy. All the energy. ఫ్లోయింగ్ వాటర్ ఉంటుందో ఇలా ఉడబడి వాళ్ళు కూడా అది రజోగు కాబట్టి దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ స్టేట్ ఆఫ్ లిబరేషన్ వేర్ దేర్ ఈజ్ నో విశేష విజ్ఞానం యూ సీ ఎ మాస్ ఆఫ్ పీపుల్ నో విశేష విజ్ఞానం బాగుంది కదా యూ మూవ్ ఇన్ ది మార్కెట్ మాళ్ళులో వెళ్తూ ఉంటారు మాళ్ళలో వెళ్తూ ఉంటారు జేబులో డబ్బులు ఉంటాయి బట్ నడిచి ఉచి చేతులతో బయటకు వస్తారు ఎందుకు తెలుసునండి నో విశేష విజ్ఞానం ఇది కొనదగ్గది నేను కొనుక్కుని వాడిని అనే అనే విశేష విజ్ఞానమే ఉండదు ఏముండదు విశేష విజ్ఞానం ఆ డబ్బులు అలాగే ఉంటే మీరు మీరులాగే ఉంటారు వాపస్ వస్తారు నో విశేష విజ్ఞానం దట్ ఈస్ డిఫరెంట్ దర్శతంతు పురస్కాత్ కాశకృత్స్యస్య పక్షుతిమత్వం ఇంకా ఇంకా ఇవన్నీ ఈవేళ అవద్దు నేను ఈవేళ అవుతుందనుకున్నాను ఈ విశేష విజ్ఞానంలో పడ్డాను ఈవేళ కూడా చిరణం క్లాస్ ఏదో అలాగే నడిచింది ఇప్పుడు ఈ క్లాస్ మరి రిపీట్ అయిందో ఏమైందో కొత్త నడిచిందేదో నడిచిందే ఆయన ఏమంటున్నారు ఇప్పుడు ముగ్గురు ఆచార్యుల పక్షాలు చెప్పారు కదా ఇంతవరకు ఇంత కంక్లూజివ్గా ఇలా ఉందని చెప్పారు తప్ప ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు శృతి ఏ పక్షాన ఉంది ఉపనిషత్తు వాక్యాలు కదా మనం చర్చిస్తుండాలా ఏ ఉంది ఉపనిషత్తు ఏ పక్షాన ఉంది అంటే కాశీపృష్ణాచార్యుల మనం ఇంతకుముందు చూపించినాము అతశ్చ విజ్ఞానాత్మ పరమాత్మనోహ అవిద్యాుపస్థాపి నామూపరచితేపాధి నామూపరచితేహాధినిమిత్త భేద అర్థర్వేదాంతవాది అభ్యుపగ కాకుండా వేదాంతం మీకేమాత్రం తెలిసినా పొద్దు గొప్ప తెలియాలి కదా వేదాంతం ఉపనిషత్వం వేదాంతం అంటే ఉపనిషత్వం ఏ కొంచెం తెలిసినా అభ్యుపగంతవ్య మీరు ఈ సత్యాన్ని స్వీకరించక తప్పదు స్వీకరించి తీరాలి ఏమిటా సత్యము న పారమాథిక ఇచ్చేష అర్థ దాన్ని మీరు స్వీకరించక తప్పదు కర్మకాండవాడికి అది కష్టం అవుతుంది ఎందుకంటే వాడికి భేదము పారమార్థికంగా కనపడుతుంది ఇప్పుడు అగ్ని ముందు అగ్నికి హోమం చే దేవతలని ఆహ్వానిస్తూ ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకరిని ఆహ్వానిస్తారు ఇప్పుడు మీరు సత్య మామూలుగా ఇది యజ్ఞం అయిపోయి అగ్ని అయిన తర్వాత వరువు ఆ తర్వాత పూష అలా వస్తూ ఇప్పుడు కాలంలో అయితే సత్యనావృతం చేసిన తర్వాత వెంకటేశ్వర దీపారాధన చేయాలంటాడు పూజారి గారు వీడి పాపం సత్యనావృతం చేసుకున్నామని వీళ్ళు మొదలు పెడతాడు దానికే అంత మాత్రానికి తయారై ఉంటాడు పన్నెండున్నర అయింది అప్పుడే కానీ పురోహితుడు వేదర్ హీ వాంట్స్ టు ఇంప్రెస్ దిస్ మ్యాన్ ఆర్ హీ హ్యాజ్ హిజ్ ఓన్ జెన్యువైన్ బిలీఫ్ ఫర్ వాట్ ఎవర్ హిజ్ ఓన్ జెన్యువైన్ డివోషన్ విచ్ ఇస్ మైన్ అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు వెంకటేశ్వర దీపారాధన చేయాల్సిందే ఆ టైంలోను నాలాంటి పుట్టుకాడు సత్యనారాయణ స్వామి వెంకటేశ్వరం అక్కడ దీపం కూడా వెలుగుతోంది ఇంకా ఇంకా వెలుగుతూనే ఉంటుంది ఏం ఆడిపోలేదు మళ్ళీ కొత్తగా ఇంకో దీపారాధనకేముంది ఇటు ఇది ఇంక్లూడెడ్ ఇన్ దాట్ అక్కడికే టైం అయింది ఇగో ఇక్కడ కూర్చుంటున్నారు వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామిలే వడ్డం చేయండి వాటికి అని నారాయణ కోరు గారు ఎవడన్నా అన్నాడనుకోండి అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అలా కుదరదండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మా కులదైవం అనో లేకపోతే ఆయన వడ్డీ ఏదో పేరు పెట్టి ఇది చేయాల్సిందే అంటాడు అంటే అందరూ అంగీకరిస్తారు చేస్తారు ఇది కర్మకాండం అలాగే ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ వేదాంత వాక్యాలు మనం చెప్పడం అందుకు తప్ప అవుతుంది వాళ్ళు భేదాన్ని తప్ప వాళ్ళు దేన్ని చూడలేదు భేదాన్ని చూస్తారు ఇప్పుడు ఈ భేద దృష్టి ఎంత బలంగా ఉంటుందంటే సెక్రటేరియట్లో ఈ మధ్యన ఏమవుతుంది అందరు మినిస్టర్లు వెళ్ళిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు ఇంకొకళ్ళు ఇద్దరు వెళ్ళబోతున్నారు తర్వాత ఓ పది మందిలో పదిహేను మందిలో ద లాస్ట్ డే మెంబర్షిప్ తర్వాత ఇంకేమో అవి ఎవరైనా పోయారా కూడా ఏదో లిస్ట్ కింద చెప్పారు అన్ని అధిష్టాలు వస్తున్నాయి దీనికి ఒక ఆయన ఓ మహాపండితుడు దా ఆయన ఆయన ఆయన డ్రెస్సు ఫోటో అంతా ఆయన పేరుతో సహా ఆయన ఆ పేరు ఎలాగా ప్రత్యంగిరస ప్రత్యంగిరసాదేవి ఉపాసనలో ఆయన ప్రతిష్ఠితుడైన ఆచార్యుడు ఆయన మామూలుగా ప్రసిద్ధుడైన ఒక ఆయన ఉన్నాడు ఆయన కాదు ఈయన ఆయన ఈ అరిష్టాలన్నీ రావడానికి హేతం నాకు తెలిసిపోయింది ఏమిటి నేను అనుకున్నాను వీళ్ళందరూ నేమో ఇంతకు ముందు జరిగిన అవినీతిలో పాలు కష్టాలు వచ్చాయేమో నేను అనుకుంటున్నాను అది కాదుట అది కాదు అక్కడ ఒక గుడి ఉంది ఆ గుడిలో పూజలు వీళ్ళు యజుర్వేదం ప్రకారం చేస్తున్నారు తప్ప అథర్వణ వేదం ప్రకారం చేయటం లేదు చూడండి అక్కడ పాప ఓ పూజలు ఉన్నాడు ఆయనతో చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు కదయా అంటే ఆ వాడికి యజుర్వేదం వాడు అథర్మణ వేదం ప్రకారం చేయాలి ఎందుకు అథర్మణ వేదం ఎందుకు అంటే ప్రత్యంగిరసేవికి యజుర్వేదానికి సంబంధం ఏం లేదండి యజుర్వేదం అంటే అగ్ని వరుణుడు పోష ఈ గోలే తప్ప ప్రత్యంగిరసాదేవి యజుర్వేదంలో ఉండదు ప్రత్యంగిరసాదేవి అంటే అథర్వణ వేద అంగిరస్ ఎవరు అథర్వ అథర్వాంగిరస్ అని పేరు అథర్వాంగిరస అంటే అథర్వణ వేదానికే అథర్వాంగిరస్ అని పేరు అది అథర్వణ వేదానికి సంబంధించిన పద్ధతి ఉంది ఆయనకి తెలుసు అది మిగతా వాళ్ళు ఎందుకంటే అథర్వణ వేదం తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఆ పూజల్ని కొంచెం ఆ పద్ధతి మార్చుకుని కొత్త పద్ధతిలో చేస్తే తప్ప ఈ అరిష్టాలు పోవు అని చెప్పాడు అంతే తప్ప మీరు లంచాలు మానేసి ధర్మంగా బతకండిరా అరిష్టాలు ఉండవని ఆయన చెప్పలేదు తస్సలియ ఆయన్ని చూసి నేను ఆశ్చర్యపడాలా ఏడవాలా నాకు అర్థం కాదు ఆ మాట మాత్రం చెప్పలేద పూజ అధర్మణ వేదం ఇంత చెప్పాడు తప్ప అవినీతి మూలంగా ఇలా అయిందండి నేను ఆవరణ చూశాడు లక్ష్మీనారాయణ గారు లాంటి నీతి మంత్రులు కూడా అన్నబట్టే అయిందని ఆయన ఆయన వల్ల ఆయనకు అసలు అలాంటి మాట అనబుద్ధి కూడా కదా లక్ష్మీనారాయణ గారు చాలా గొప్పవాడు భగవద్గీత బాగా చదువుకున్నవాడు ఇప్పటికి కూడా భగవద్గీత మీద ఉపన్యాసాలు అవి చెప్తూ ఉంటారు ఆయన పుస్తకాలు కావాలంటే నేను పంపించా గీతకు సంబంధించిన పుస్తకం ఆయన కావాలని కోరితే పంపించారు ఎప్పుడైనా దయచేయండి అని అన్నాను కానీ ఆయన వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన సార్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆయన అడిగారు ఆయన ఎంత వినయం గలవాడు ట్రాన్స్ఫర్ చేశారు కదా ఇవన్నీ ఏమవుతాయి తర్వాత వాళ్ళు చూస్తారండి మనిషిదేముంటుంది నాకంటే బాగా చూస్తారు కూడా అని చెప్పేసి వెళ్ళిపోయాడు వీళ్ళు కనపడలేదు వీళ్ళకి అథర్వాంగిరస ఈ దృష్టిలోనే పడుకున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కర్మకాండలో వాడు భేద దృష్టి కలిగి ఉంటాడు తప్ప వాడు ఏమయా అధర్మణ వేద ఉన్నా ఎదురువేద ఉన్నా అల్టిమేట్గా ఒకే పరమాత్మ రూత్వాన్ని ఆరాధించితా అది ఆత్మ ఇవన్నీ ఒక రకమైన ప్రవాహంలో పోతూ ఉంటారు వాళ్ళ గురించి మనం తప్పు పట్టాం వేదాంతవాది సర్వై అభ్యుపగంతవ్య మేము ఉపనిషత్వంలో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకు తీరాలి ఏమన్నది ఏమనొప్పుకోవాలి విజ్ఞానాత్మ పరమాత్మకి భేదము భేదము ఇప్పుడు ప్రసక్తమైంది కాబట్టే దాన్ని నిషేధించాల్సి వస్తోంది భేదం కనబడుతోంది ఈ కనబడే భేదము ప్రసక్తమైన భేదము న పారమార్థిక ఇది పరమార్థమైన భేదము కాదు ఇది దృష్టాంతం చెప్తా ఇప్పుడు నార్త్ పోల్ భేదమే కానీ ఆ భేదము పరమార్థమైన భేదం కాదు ఎందుకు తెలుసినా ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ని విడదీయడం ఎన్నడూ సంభవం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికే మీకు తెలిసిపోయింది భేదమైతే ఏం చేయాలి ఒకటి తూర్పుకి ఒకటి పొడమరికి పంపించేసినా తేడా రాకూడదు చేయండి ఆ మీరు చూస్తాం యూ కెనాట్ డూ దాట్ అవి రెండింటినీ మీరు విడదీయలేరు అవి కలిసే ఉంటాయి అసలు ఈ భేదం అనే మాట కొంత దెబ్బతింది మోర్ దాన్ దాట్ They are both merging, they both merge in magnetism. Magnetism ma nao power unge. The magnetism ma na di natta sa uta. It is neither, it, is, it has both in it, and it is beyond both. Alaga, plus minus laga. Plus minus, no electricity lo, antargyatam lo yungtai. What is electricity? Is it plus or minus? It is both, and it is beyond both. అలాగే విజ్ఞానాత్మ పరమాత్మలకు భేదము మీకు అనుభవానికి వస్తుంది కానీ విజ్ఞానాత్మ నుండి పరమాత్మని పరమాత్మ నుండి విజ్ఞానాత్మని ఎందరూ మీరు సపరేట్ చేయలేరు పరమాత్మ ఎక్కడున్నాడు విజ్ఞానాత్మ ఉన్న తోటే ఉంటారు వీళ్ళిద్దరినీ సపరేట్ చేయటం కుదరదు ఇతన్ని ఎవరు నెంబర్ వన్ అక్కడికే మీకు అభేదం కొంత వచ్చేసింది పిక్చర్లో కలిసే ఉంటారు ఇప్పుడు భిన్నంగా ఉన్నారంటే ఏమిటి ఇక్కడ భూలోకంలో వీడు ఉన్నాడు వైకుంఠంలో వాడు ఉన్నాడు వీడు వాడికి మొరైనా పెట్టుకోవాలి వాడు వీడి వీడు ప్రేమైనా అనుగ్రహమైనా చూపించాలి అప్పటిదాకా నో కాంటాక్ట్ అది భిన్నము అంటే ఈ పాపాత్ములు ఉంటారు వాళ్ళు వైకుంఠం చేసి చూసే యోగ్యత కూడా వాళ్ళకు ఈ పాపాత్మల్ని నరకంలో తోసేస్తాడు అసలు అటు కేసు అది భేదం అంటే దట్ ఈస్ ది కంప్లీట్ సెపరేషన్ ఇటువంటి కంప్లీట్ సెపరేషన్ అన్నది ఇట్ ఈస్ అగనెస్ట్ ద ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సచ్ కంప్లీట్ సెపరేషన్ ఇన్ దిస్ క్రియేషన్ దేవుడు ఎక్కడున్నాడు జీవుడున్న చోటే ఉన్నాడు మరైతే రొద్దరూ ఒకే చోటు ఉన్నప్పుడు ఈ తేడాహలో ఎందుకు వచ్చింది అంటే నామరూపరచిత దేహోపాధి కృత భేదేహము అనే ఉపాధి నిమిత్తంగా దేహాది ఉపాధి నిమిత్త ఆది శబ్దం చేత మనస్సు కూడా తీసుకోండి ఏహము ఇంద్రియము మనస్సు అనే ఉపాధి ఒకటి ఉన్నది ఉపాధి అంటే ఒక మూస ఆ బంగారాన్ని మోసలో పోసారు దానికి అప్పుడు అనే పేరు వచ్చింది ఆ మూసలో పోస్తే వచ్చింది పేరు పోయకపోతే ఆ అనే పేరే రాదు ఆ మూస అలాగే ఈ ఆ చైతన్యాన్ని ఒక మూసలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రిఫ్లెక్ట్ పోయడం అంటే రిఫ్లెక్ట్ అవడం ఏ హాది ఈ దేహాది ఉపాధుల్ని ఎలా నిర్మాణమయ్యాయి అంటే అంటే ఉపాధిని అది ఉపాధి సత్యము కాదు ఉపాధిన్నది యథార్థం దృష్టాంతాల్లో చంద్రుడు నీటిలో ప్రతిఫలించాడు ఇది సత్య సత్య మిథునీకరణం కాదు ఇప్పుడు చంద్రుడు నీటిలో ప్రతిఫలిస్తే ప్రతిబింబం వచ్చింది చంద్రుడు సత్యానికి మీరు అనే సత్యానికి కాంబినేషన్ వల్ల ప్రతిబింబం వచ్చింది సత్య సత్య మిథునీకరణము అంట రెండు కంబైన్ అవటం ఇది ఈ కాదు ఇది సత్య అనురుత మిథునీకరణం సత్యానికి అనురుతానికి కాంబినేషన్ పాముకి త్రాడుకి సంబంధం పాముకి త్రాడుకి సంబంధం ఉన్నప్పుడు ఈ సంబంధం ఎటువంటి సంబంధం త్రాడు అసలైన పాముకి అసలైన త్రాడు సంబంధం కాదు అసలైన త్రాడుకి మిథ్యాసర్పంతో సంబంధం అలాగా ఆత్మచైతన్యానికి మిథ్యాభూతమైన ఉపాధితో సంబంధం అంజేతనే ఉపాధి ఉపాధిని ముందుగా చెప్తాం వివేకాన్ని ఎంఫసైజ్ చేయటం కోసం ఉపాధి గురించి చెప్తాం వీటి వివేకంలో నిష్పరినిష్ఠితులైన తర్వాత ఆ వివేకము కూడా ఇంకా అవసరం ఉండదు ఎందుకని మిథ్య ఉపాధి కూడా మిథ్యయే మిథ్యాభూతమైన ఉపాధి ఉపాధి కూడా సత్యం కాదు ఎందుకేతనంటారు నామరూప రచిత ఉపాధి దేహం అనే బట్టి నేను జీవులాగా నేను ఓకే దేహం అంటే చెప్పు దేహం అంటే చెప్పు దేహం చంద్రుడు నీటిలో ప్రతిఫలించినట్టుగా నీటిలాగా ఒక స్వతంత్రమైన తత్వం ఏమీ కాదంది అది అది కూడా కల్పితమే నామరూపాలే వాస్తవానికి అక్కడ ఉన్నది పంచభూతాలు ఇప్పుడు మీరు మనిషి పోయాడు అనుకోండి తీసుకెళ్ళి తగలబెడతారు తగలబెట్టడం అంటే పంచభూతాలు పంచభూతాల్లో కలుస్తాయని అర్థం పంచత్వమాపన్న అంట ఎంతవరకు ఒకరిగా ఉండే ఇప్పుడు ఐదైపోయాడు ఐదైపోయాడంటే ఇంకా వేడే దేనికి అది ఇప్పుడు తగలబెట్టేప్పుడు పాంచభౌతిక దేహాన్ని తగలబెడతారా అయితే గుండెకాయ లివరు బ్రెయిన్ వీటిని తగలబెడతారు మధ్యభూతుకు దేహాన్ని తగలబెడతారు గుండెకాయ లివరు బ్రెయిన్ వాటిని తగల పెట్టడం అవి ఏమైపోయాయి అవి అయ్యా అవి నామరూపాలండి అంతకుముందు ఉన్నాయి ఇప్పుడు లేదు అంతకుముందు ఉన్నాయని మీరు అనుకున్నారు ఇప్పుడు లేదని తెలుసుకున్నారు అంతే సత్యం అంతకు ఇప్పుడు లేకుండా ఎక్కడికి పోతాయి ఇప్పుడు అవి నామరూపాలే అప్పుడు నామరూపాలే విచేతనే ఇది కొంచెం జాగ్రత్తగా ఎవరికి వారు వర్కౌట్ చేసుకుని తమ బుద్ధిలో తాము నిశ్చయించుకోవాలి ఇక్కడ మీరు గుండె ఉంది లెవర్ ఉంది ఇలా పెట్టుకోక పంచభూతాలు ఉన్నాయి కాళ్ళ వరకు పృథివీ ఇది అప్పు ఆపహ అగ్ని వాయువు ఆకాశం అంటే అలా మీరేమో ఈ వెన్నెముక డిస్కులు ఎన్నున్నాయి లింకులు ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే నడువు నొప్పి వస్తుంది వాళ్ళు అంటాడు ఎల్ ఫోర్కి ఎల్ మధ్యలో ఆ ఏముందిరా మధ్యలో ఏముందో నాకు తెలియట్లేదు ఎంఆర్ఐ చూసినా కూడా నాకు తెలియట్లేదు ఏదైనా ఉంటే ఉండి ఉండొచ్చు నువ్వు నొప్పి అంటున్నావు కాబట్టి ఏదైనా ఉంటే ఉండుండొచ్చు అంటాడు అంచేతనే నడువునొప్పుల్లో తొంభై శాతం సైకలాజికల్ ఏమంట అంటే ఇప్పుడు నామరూపం ఏమైంది నిత్యోపాధి అయిందా లేదా కాబట్టి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మీరు అన్నారే ఫస్ట్ గయా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఫస్ట్ గయా ఏదో దేహం ఒప్పొచ్చినప్పుడు ఏదో నారాయణ తైలం వాళ్ళు రాసి మద్దనా చేసుకుంటే అయింది ఏదో వద్దు లేని లేదనుకుంటే ఇవారు ఓకే అల్టిమేట్గా ఎంఆర్ అయి తర్వాత కూడా అదే చేయాలి మీరు అది గమనించారా ఎంఆర్ అయిన తర్వాత మీకు ఏదో సొల్యూషన్ రాదు వాళ్ళు అయితే ఇంకా వాడు ఏమంటాడంటే మీ బాధపడలేక సర్జరీ అంటాడు మీరు ఒక రౌండ్ వేసి వచ్చేసి ఊరుకుని దండం పెట్టేస్తే పర్వాలేదు మీరు మళ్ళీ ఫైల్ పట్టుకుని వాడి దగ్గరికి అదే పనిగా పోతే వాడు అది చూసి చూసి చూసి సర్జరీ వాడి మాత్రం ఏం చేస్తాడు ఈ వన్ థింగ్ లీడ్స్ టు అనదర్ అలా ఉంది అదొక లా అలా ఉంది సృష్టిలో వన్ థింగ్ నీడ్స్ టు అదర్ సో ఫైనల్గా అలా వచ్చి వచ్చి వచ్చి ఎవ్రీబడి అండ్ ఇన్ వన్ ఫైనల్ సొల్యూషన్ సర్జరీ ఒకసారి నూటంపట సర్జరీ అనే మాట వస్తే వీడు వీడు వాడు కూడా దే గెట్ ఫిక్సేటెడ్ ఆన్ ఇట్ ఇంకా డాక్టర్ అయితే ఫిక్సేట్ అయిపోతుంది ఇంకా మింటా ఆపరేషన్స్ కనపడవు వాడికి ఆ సర్జరీ సర్జరీ సర్జరీ అదే నేను చెప్పాను కదండి మీకు సర్జరీ అంటూ ఇంక వీడు కూడా ఇంక ఈ నారాయణ తైలమూసం ఫిజియోథెరపీ ఇవేమీ వీడికి ఇంకా ఆనవం వీడు కూడా సర్జరీ ఫిక్స్ అయితే అయిపోతాయి అయ్యా మీకు చెప్తున్నా మీరు సర్జరీ అనే దాంట్లో దిగారంటే యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఒక్కసారి ఆ వెన్ను దగ్గర మీరు సర్జరీ అనే మాట ప్రవేశపెడితే ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ యూఆర్ ఇన్ ట్రబుల్ ప్లీజ్ డోంట్ డూ దాట్ దాట్ రికమెండెడ్ Surgery is the failure of medicine. Please understand, surgery is the failure of medicine. It is not the success of medicine. It is not the success of medicine. Surgery is the failure of medicine. Physicians are not going to be able to do it. Surgery. 90% failure. Ah. Medicine failure. If you have gastroenterology, surgery is just not going to be. Surgery is not going to be. Omeprazole is enough. హోమీప్రొజోన్ ఇచ్చి మెడిసిన్ దానికంటే ఇంకొకటి కొట్టుకు చేరి మధ్యన ట్రాన్సాప్రొజోన్లో ఏదో అంతదాకా మీరు వెళ్ళక్కర్లేదు హోమీప్రొజోన్ సాల్వ్ అల్సర్ అనేది రాదు ఇంకా హోమీప్రోజోన్ వేసుకుంటే ఇట్ విల్ సాల్వ్ దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ మెడిసిన్ ఆ హోమీప్రోజోన్ ఈ వచ్చింది ఒక వచ్చింది పదిహేళ్ళు కాబట్టి ఏళ్ళు ఆ ఇరవై ఏళ్ల క్రితం నాట్ మోర్ దాన్ దాట్ నేను ఎరుగుతున్నాను హోమీప్రోజోన్ రావడం there was no omeprazole then suddenly one fine morning we had omeprazole and tak mundu anni surgery ile stomach surgery ulcer ani peru petti postone undi inga omeprazole ochina taru stomach ulcers that is almost the end of surgery in america lo th uh, cardio thoracic surgery is non existent never exist ego huge hospital untundi కార్దియోథెరాసిక్ సర్జను ఎక్కడో మూలు ఉంటాడు ఒకడు వాడు చిన్న రూమ్ ఒకటిచ్చి ఒక ట్యూబిక్లు ఇచ్చి దాంట్లో కూర్చోబెడతాడు వాడిని అవుట్ పేషెంట్లు చూసుకుంటూ ఉంటాడు వారానికి నాలుగు అవుట్ పేషెంట్లు చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా సంవత్సరానికి సర్జరీ వస్తే గొప్ప అది కూడా రాదు డేర్ ఫర్ హాస్పిటల్స్ కార్దియోథెరాసిక్ సర్జరీ పోస్టులను డిస్మిస్ చేసి పడేసారి ఎన్నో కార్దియోథరాసిక్ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇంకో ఫీల్డ్ చూసుకోవాలి కార్డియాలజీలోనే మరో స్పెషలైజేషన్ చూసుకోవాలి that is how it is so you don't go to surgery yanta emi cheptunnaru ante anta namaroopalu l4 l5 namaroopalu there is no root root evado kalana panchabhoota tadidya root this is not body it is panchabhootas dan geyo ponta seva cheyadam tappadu avtundi ante tappadu no identification with it no naming డోంట్ నేమ్ ఇట్ ఆల్ డిసీ ఈజ్ బిగిన్స్ ఇన్ ది మైండ్ డిసీజ్ అన్నది మైండ్లో బిగిన్ మైండ్లో బిగిన్ అయిందండి మీకు ఏమర్థమైందండి నామరూపాలని అర్థం కలదు మైండ్ రూపము నోటితో పలికితే నామము కాబట్టి ఉపాధి కూడా నామరూపరచితమైనదే అటువంటి నామరూపరచితమైన ఉపాధిలో ఆ ఉపాధిని బట్టి ఈ పరిచ్ఛిన్నోపాధి అయితే జీవుడు సమష్టి ఉపాధి అయితే ఈశ్వరుడు అనే భేదము వచ్చింది తప్ప అంతకుమించి ఆత్మచైతన్యమునందు భేదమనేది వేదాంతవాదులకు అంగీకారము కాదు ఆ వాక్యం సరపడిందండి సదేవ సోమ్యేతమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అని ఆ ఏకత్వం వేదాంతము అంటే ఏకత్వమే ఈ జగత్తంతా కూడా ఇదం అంటే ఈ నామరూపాత్మకమైన నానాత్మ విశిష్టమైన జగత్తంతా కూడా అగ్రే సృష్టికి ముందు సత్ ఆసీత్ సద్రూపముగా నుండను ఏకం ఏవా అద్వితీయం ఆ సత్తునందు సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు అంటే సజాతీయ భేదము అంటే ఇది మావిడి చెట్టే అది మావిడి చెట్టే కానీ ఇది బంగినపల్లి అదేమో రసాలు ఇది సజాతీయ భేదం అవడానికి రెండు మావిడి చెట్టే కానీ సజాతీయ భేదం ఇద్దరు బ్రాహ్మణులే కానీ ఒకళ్ళు నియోగులు ఇంకొకళ్ళు ఐదు వేలు ఇద్దరు నియోగులే ఒకళ్ళు ఇంకొకళ్ళు ఆరు వేలు ఓ ముస్లిం అన్నాడు ఇస్మేవి ఫరక్ తిడు అందరం ఈ మోహవేత్స అది వాడు ఆశ్చర్యపోయి అంటారు సో ఇది సజాతీయ భేదము ఇంకా విజాతీయ భేదము ఇది మామిడి చెట్టు ఇది వేప చెట్టు ఆ చెట్టు అనే సజాతీయ భేదం ఉండవే ఇది మామిడి చెట్టు ఇది పశువు విజాతీయ భేదం మీరు భేదాన్ని చెప్పాలంటే చెప్పాలి ప్రాణి అంటే మళ్ళీ భేదం లేదు చూసారా జాతిని కన్సిడర్ చేయడంలో ఉంటుంది మావిడి చెట్టు వేప చెట్టు విజాతీయ భేదం అనొచ్చు స్వగత భేదం మావిడి చెట్టులో పై కొమ్మ కింద కొమ్మ లేత కొమ్మ ముదురు కొమ్మ ఆకు కొమ్మ ఆకు పువ్వు చూడండి స్వగత భేదం ఇలాంటి భేదాలు మూడు రకం ఇవే భేదాలు ఇంకా భేదాలు అంటే ఇంకేం లేవు మొత్తం ప్రపంచంలో ఉన్న భేదాలన్నీ ఇవే వీళ్ళు జనరలైజేషన్ చాలా బాగా చేస్తారు ఈ మాట వివేకానంద స్వామి కూడా అంటారు మొత్తం భేదాలన్నింటినీ ఎలా కూర్చోబెట్టం చక్కగా కేటగరైజ్ చేసి ఈ మూడు రకముల భేదములు కూడా ఆ సత్తునందు లేదు ఏకం ఏవా అద్భుతం కాబట్టి వేదాంతవాదులు పారమార్థికమైన భేదమును అంగీకరించరు అని చెప్పడానికి ఇంకా అంతకంటే వేరే ఏం కావాలో వాక్యం ఒకటి చాలా సరే సర్వం ఈ సర్వము ఆత్మ మీరు లేజర్ షోకి వెళ్ళారనుకోండి లేజర్ షోలో మొత్తం అంతా చూపిస్తాడు ఒక గంధర్వ నగరాన్ని చూపిస్తాడు ఆ నగరంలో డ్యామ్స్ ఉంటుంది విగో ఉంటాయి ఒక నగరానికి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి అదంతా ప్రకాశం తప్ప ఏమీ లేదు అలాగే మీరొక్కరే సాక్షి పూర్ణచంద్రుడు వంటి సాక్షి మీరొక్కరే యు ఆర్ ది ఓన్లీ సిఆర్ యు ఆర్ నాట్ ది స్పెక్టేటర్ you are not the being you puttonam ivala you are not the observer don't you ever put yourself in the status of an observer naadu dimi vade yavaru kunchinaadu ani meeta alaga mind lo ochindante you are the observer miro satthu torukunnadi itarulu kosamaithe you are the observer ఇతరుల కోసం కాదండి నేను షత్తు తొడుకున్నాను అలవాటు కోసం నేను తొడుక్కున్నాను యూఆర్ సేఫ్ ఇతరుల కోసం షత్తు తొడిగారంటే యూఆర్ ది అబ్జర్వ్డ్ ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్డ్ స్టేటస్లో పెట్టుకుంటే యూఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది ట్రూత్ డోంట్ మేక్ దట్ మిస్టేక్ బీదీ బీదీ సాక్షి మీరు సాక్షిగా ఉన్నప్పుడు స్పెక్టేటరు అబ్జర్వుడు చూసేవాడు చెట్టు రెండు కూడా మెగ్జైపోతాయి రెండో రెండు మెగ్జైపోతాయి ఆ భేదము సమసిపోతుంది ఒకే ఆత్మ చైతన్య రూపంగా మీరు మిగిలి ఉంటారు అంటే మరి రెండు ఏమయ్యాయి దీంతో కలిసిపోయాయి ఆత్మైభేదం సర్వం అంటే అర్థం ఇదం సర్వం ద్రష్టాదృశ్యము అనే భేదం కూడా ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతుంది కాబట్టి దృష్టాదృశ్యము ఇతరహా ఇతరం పశితే అన్న తోటే భేదం లేదు అదంతా ఆత్మే అని చెప్తూ ఉంటే ఇక జీవుడు ఈశ్వరుడు అనే భేదము పరమార్థికం ఎలా అవుతుంది ఎన్నడూ సో ఈ విధంగా ఈ మిగతా వాక్యాల్ని మళ్ళీ క్లాస్ ఓం పూర్ణ మరపూర్ణ మిగం పూర్ణాత్మ